సీతాపతి కథ రచయిత బాలగంగాధర తిలక్ సీతాపతి తాపీగా కళ్ళను తీశాడు ఒక తెల్ల కాగితం తీసుకున్నాడు ఇటు అటు చూశాడు ఎవరూ లేరు సోఫాలో బొచ్చుకోక కళ్ళు మూసుకుని పడుకుని ఉంది గోడ మీద గడియారము గడియారం పక్కనే గాంధీగారి బొమ్మ నిర్మలంగా ఉన్నాయి బల్ల మీద వెండి గిన్నెలో కాఫీ చల్లారిపోతుంది కాఫీ తాగిరాయినా రాశాక తాగనా అన్న ఆలోచనతో నిమిషం ఉండిపోయాడు కనుబొమ్మలు కుంచే పెదవులు బిగించి కాఫీ తాగకుండానే కాగితం మీద రాశాడు పెళ్ళాన్ని చంపేయాలి. అమ్మయ్యా అనుకున్నాడు స్థిమితంగా కళ్ళని టేబుల్ మీద పెట్టి వెండిగిన తీసుకుని కాఫీ ఓ గొక్క తాగాడు అతనికి ఒళ్ళు తేలిక అనిపించింది ఆలోచన తన మనసులో ఉండి తనని బరువుగా అస్థిమితంగా చేస్తోంది ఇప్పుడు ఆలోచనను ఎత్తి పట్టుకుని నీట్గా కాగితం మీదగా దింపేశాడు ఆలోచన ఉత్తునే మనసులో ఉంటే పాదరసంలో పరిగెడుతుంది కంగారు పెడుతుంది రూపమో గుణమో ఉండవు ఆలోచనకి ఇప్పుడు కాగితం మీద అక్షర రూపం దాల్చేటప్పటికీ ఆలోచనకు ఒక మూర్తి ఒక ప్రాణమో ఒక వ్యక్తిత్వం వచ్చినట్టు అనిపించింది మళ్ళీ ఓ గొక్క తాగాడు కాగితం మీద మళ్ళీ ఇలా రాశాడు బొచ్చుకొక్కని చంపేయాలి కొంచెం నవ్వుకున్నాడు తను కొంచెమే నవ్వుకున్నట్టు తెలుసుకుని తిరిగి నవ్వుకున్నాడు కాఫీ తాగడం పూర్తయ్యేసరికి కాగితం మీద అతని ఆలోచనలు ఎలా రాయబడి ఉన్నాయి పెళ్లాన్ని చంపేయాలి బొచ్చుకొక్కని చంపేయాలి పోస్ట్ మ్యాన్ని చంపేయాలి డాక్టర్ని చంపేయాలి పక్కింట్లో వాళ్ళ అబ్బాయిని చంపేయాలి సీతాపతి సంతృప్తిగా పడకుర్చీలో వెన్నువాల్చాడు ఇటువంటి ముఖ్యమైన ఐదు హైత్యలను చేసే గురుతర బాధ్యత తన మీద పెట్టుకున్నాడు సీతాపతి పని వాడిని చేతకాని వాడిని ఇంకెవరూ అనుకోరు పేపర్లో సినిమా హాళ్లలో శృంగాటకాల్లో తన గురించి చెప్పుకుంటారు అడుగో వాడే సీతాపతి అంటూ ఆడవాళ్ళు కిటికీల్లో చూసి భయంగా గుసుగుసలాడుతారు మళ్లీ నవ్వుకున్నాడు మనిషన్ను వాడికి సాహసం ఉండాలి ధైర్యం ఉండాలి కత్తిలా దూసుకుపోవాలి గుచ్చుకుపోవాలి కాఫీ తాగారా సన్నని మృదువైన కంఠస్వరం గుమ్మంలో తెరవనికీ ఉలిక్కుపడ్డాడు సీతాపతి తానింకా ప్రథమ కార్యక్రమం అయిన భార్యా ఆమె బతికే ఉంది గుమ్మం తెరచాటలో ఉంది భౌతికమైన ఖచ్చితమైన యథార్థమై ఉంది తాను ఊరికే ఉత్తి ఆలోచనకే తృప్తిపడిపోతున్నాడు గర్వపడిపోతున్నాడు అయితే స్నానానికి లేవండి వేణిళ్ళు పెట్టాను అబ్బా బద్ధకంగా ఉందే అన్నాడు విసుగ్గా తను బతికే ఒక విసుగు ఒక అర్థం లేని గీత తెర తొలగించుకుని పోని టానికి ఉన్న స్నానం తర్వాత సోఫాలో పుడుకుని ఉన్న వైపు చూశాడు తీరంగా తన భార్య తన్నీ బొచ్చుకొక్కని ఒకలాగే పెంచుతోంది తనకిష్టాయిష్టాలు లేవు వ్యక్తిత్వం లేదు తన మనస్సుని శరీరాన్ని ఎప్పుడో అప్పగించేసుకుంది తనకు విముక్తి లేదు బోచ్చుకొక్కకే లేదు కోక్కను చూస్తున్న కొలది తనకి తనే జ్ఞాపకం వస్తాడు అందుకే తన ఆలోచనలో రెండవ హత్యకు బోచ్చుకొక్కని లక్ష్యం చేశాడు ఇదిగో తాగండి పద్మావతి మృదువుగా మందు నోటి దగ్గర పెట్టింది లాల తియ్యిగా కళల్లోకి చూసింది అందులోనూ అందమైన పద్మాలు లాంటి కళతో సింపుల్గా నాజుక్గా టాయిలెట్ అయ్యి దుస్తులు వేసుకున్న ఆమె ఒంటి మీద వాసన సుతారంగా వస్తుంది ఇక్కడే వచ్చింది గట్టి చిక్కు తన భార్య అసహ్యంగా లావుగా ఉండకూడదా వెకిలిది వెరిది కాకూడదు అప్పుడు తనకు భర్తగా ఓ ప్రాముఖ్యమైన ఉండేది దేవుడు తన మీద కసికొల్ది ఆమె అందంగా పొడుగ్గా చేశాడు హాయిగా మాట్లాడుతుంది అందరికీ పద్మ ఇష్టం ఎవరికి ఇష్టం కాదు పువ్వులతో ఉన్న పున్నాగ చెట్టు నైషీళ్ళ దంతపు గిన్నెలో ఉన్న అగర ఒత్తులు నక్షత్రాలతో మెరుస్తున్న శరదాకాశము మందు తన జుట్టులోకి వేళ్ళు పోనిస్తూ పద్మ వేణీళ్లు కాగుతూ కాగుతూ ఉంటాయి పది గంటలకు స్నానం చేస్తారా చెప్పండి ఈలోగా లైఫ్ పత్రిక చదువుకోండి ఏ పత్రిక ఎప్పుడు చదవాలో కూడా పద్మ చదువుతుంది చదివిస్తుంది ఏ తను మంచి డిటెక్ట్ అని వాళ్ళు చదవకూడదా పద్మ లైఫ్ పత్రిక అతను చేతికిచ్చింది విసుగ్గా అంది పుచ్చుకున్నాడు టొమాటో పెరుగు పచ్చడి ములక్కాడ సాంబారు చేయిస్తున్నా ఇష్టమే కదూ అంది పద్మ ఎటువంటి బానిసైనా చరిత్రలో తిరగబడిన ఘట్టాలు ఉన్నాయి చరిత్ర చదివాడు సీతాపతి స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు మహామహులు ఉన్నారు తాను మాత్రం నాకు టొమాటో వద్దు అన్నాడు ధైర్యం చేసి మరేం కావాలి గోంగూర పచ్చడి గోంగూర పైత్యం మీ ఒంటికి అస్సలు పడదు డాక్టర్ ఏమన్నాడు మర్చిపోయారా అదీగా టొమాటోలో క్యాలరీలు ఉంటాయి ఏ నా బాబు కదూ గడ్డం పట్టుకుని గోముగా అడిగింది పద్మ నేను అన్నమే తిన్ను విషం మింగి అనుకున్నాడు సీతాపతి కానీ పద్మాంతలో వెళ్ళిపోయింది బానిస నోరు మూసేసుకోవాలి లైఫ్ వారపత్రిక చదవాలి టొమాటోలు తినాలి తప్పదు రాజశాసనం నీరసంగా వెనక్కి వాళ్ళిపోయాడు సీతాపతి తనకు వివాహమైన దుర్ముహూర్తాన్ని నిందించుకున్నాడు పట్టభద్రుడై ఆస్తి లేక ఉద్యోగం లేక నా అన్నవాళ్ళు లేక ఉన్న చూసి వరించి వలచి పెళ్లి చేసుకుంది పద్మ పాతికెకరాలాస్తితో పెద్ద మేడతో వచ్చింది ఇదిగాక ఇంకో ముప్పై వేల అంపైర్ బ్యాంకులో ఉన్నాయి తను వివరించే డబ్బు తిండి పద్మ ఎప్పుడైనా తన నీచంగా లోకువుగా చూస్తుందేమో తన నిరుద్యోగాన్ని హేళం చేస్తుందేమో అది సాగ్గా తీసుకుని దెబ్బలాడి తన అధికారాన్ని నిరూపించుకోవచ్చు అనుకున్నాడు కానీ పద్మ ఏనాడు పల్లెత్త మాట లేదు పైగా మీరే నా ఆ ఇంట్లో అలా తింటూ తానుండడమే మహద్భాగ్యంగా ప్రవర్తిస్తుంది పోనీ పొలం వెళ్ళి మతాలు వసూలు చేసుకురానా అన్నాడు ఒకసారి తన వల్ల ప్రయోజనం ఉందని తానే నమ్మించుకోవాలి మీరా పద్మ నవ్వింది ఆ నవ్వు అలాగే ఆడవాళ్లే నవ్వగలరు ఆ నవ్వులో ఆరుగురు ఆనందవర్ధనల ధ్వనియా లోకాలు ప్రతిధ్వనించాయి ఏ ఆ మాత్రం చేత నాకు అన్నాడు కోపంగా ఎండలో పడి ఏం తిరిగి రాగలరు చెప్పండి అసలే మీరు సుకుమారులు ఆయరి పాతబకాయలు ఉంటాయి పైగా రైతులు పండలేదని ఏదో ఇబ్బంది వచ్చిందని ఏవేవో చెబుతారు నిజానిజాలు గ్రహించగలిగి ఉండాలి అవసరం అయితే బెదిరించాలి కొత్త రైతులకు భూములు మారుస్తామనాలి గోవిందయ్య అనుభవం ఉన్నవాడు నమ్మకమైనవాడు పద్మ చెప్పుకుపోతుంటే ఇంక వినలేకపోయాడు గోవిందయ్య ఏంటో గుమస్తా నష్ట మీద నామాలు భుజం మీద గళ్లతో వాళ్ళు చంకలో గొడుగుతో ప్రత్యక్షమై నడివేస్తాటని గుమస్తా తనకన్నా తెలివైనవాడా నమ్మకమైనవాడా తన ప్రశ్నల్ని బాధల్ని మాట్లాడకుండా నమిలి మింగేసి ఊరుకున్నాడు సీతాపతి మొత్తాలు పద్మం వసూలు చేయిస్తుంది పనులు ఆమె కట్టిస్తుంది కూరలు ఆమె కొంటుంది ఒక గుమస్తా పాలేరు ఒక వంట ఆవిడ జమా ఖర్చు ఆవిడ చూసుకుంటుంది రాత్రి పడుకోబోయే ముందు ఇంటి తలుపులన్నీ వేసి ఉన్నాయో లేదో ఆమె చూసుకుంటుంది తన క్లబ్లో మెంబర్షిప్కు నెల నెల రెండు రూపాయల క్లబ్ కు రాడికి ఇస్తుంది తన క్లబ్కు పెడుతుంటే పేకాడ వద్దని అంతగా ఆడితే బ్రిడ్జి లాంటి గేమో తక్కువ స్టేక్స్తో వేసుకొని ఒక పదో ఇరవయో తన జేబులో పెడుతుంది తన మందులు ఆమె తన ఆరోగ్యాన్ని ఆమె రక్షిస్తుంది తన అవసరాన్ని ఆమె నిర్ణయిస్తుంది తనకి పని లేదు తనకు అస్తిత్వం లేదు ఒక రోజుని దెబ్బలాడి తన ఉనికి స్థిరపరచుకోవాలనుకున్నాడు క్లబ్ నుండి ఆలస్యంగా రావాలనే వచ్చి ఒక పొడి నవ్వులు మంచం మీద పత్రికను తిరిగేస్తూ కులాశాఖ భార్యను చూశాడు నేను రాకుండా అన్నంతినేసి కూర్చున్నాను నేనంటే కొంచెమైనా విలువ ఉందా నీకు ఈ ఇల్లు నీది ఈ భూమినిది నేను అవన్నీ ఉత్తి బానేసిని వ్యధవని నాకు గౌరవం గొప్ప ఇంట్లో కోపంతో గట్టిగా అరిచాడు ఎవరు చెప్పారండి మీకు ఈవేళ శనివారం నేను భోంచైనా అని మీకు తెలుసు కదా అందు పద్మభర్త కేసు ఆతృతగా చేయాలిగా చూస్తూ ప్లాన్ అంతా వృధా శనివారం మాట మర్చిపోయి పూలయిపోయాడు అయినా ఊరుకోలేదు సీతాపతి అలా జాలగా మాట్లాడతావే నేను అనాథం అనుకున్నావా మతి అనుకున్నావా అది కాదండి మీరు కోపంతో కేకలు వేస్తుంట్రీ మీ డైజెషన్ అసలే మంచిది కాదు డాక్టర్ చెప్పాడు జీర్ణశక్తి పాడైపోయినప్పుడల్లా కారణం లేకపోయినా ఫిట్స్ లాగేలా కోపంచే రాక వస్తుంటాయని ఉద్రేకం అస్సలు పనికిరాదన్నాడు ఇలాగ మీరు అలసిపోతే ఇలా చెప్పండి పోని పళ్ళరసం గ్లుకోజ్ కలిపి ఉన్నా సత్తు చేస్తుంది ఓడిపోయాడు సీతాపతి ఆమె కోపం రాదు మరీ రెచ్చిపోయాడు సీతాపతి టేబుల్ మీద రాధాకృష్ణ గ్రహం పట్టుకుని నేలకేసి కొట్టాడు రాధాకృష్ణుడు ముక్కల ముక్కలయ్యి వియోగం పొందాడు ఆమె చెదిరిపోయింది భర్త మానసిక స్థితి ఆమెకు ఆందోళన కలిగించింది అయినా అంతలోనే అవ్వంది ఆ బొమ్మ మీకు ఇష్టం లేదని తెలిసి కొండం నాదే పొరపాటు పోని బొమ్మ బద్దలైనంత మాత్రాన వచ్చిన నష్టం ఏమిటి ఈసారి మీకు నచ్చిందే కొందాం అంది సీతాపతి గదిలోకి వెళ్ళిపోయాడు జుట్టు పీక్కున్నాడు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు అనుకుంటూ నిద్రపోయాడు ఆమె వచ్చి కాశ్మీర శాలకు కప్పడము కాళ్ళు వత్తడము అతని నిద్రలో కూడా అలవగ్గా గుర్తించాడు మధ్యాహ్నం భోజనం చేసి తన మంచం మీద వాళ్ళగానే వస్తాడు పక్కింటి వాళ్ళ అబ్బాయి వాడి పేరు రవి గుర్రబూళ్ళు లాంటి కళ్ళ మీద పడుతూ ఉంటుంది సన్నని పెదాళు హేళం చేస్తున్నట్టుంటాయి చిన్న లవతైన కళ్ళు తుపాకు గుళ్ళులా ఒంట్లో గుచ్చుకుంటాయి తీరిగ్గా బద్దకంగా రాజకుమారులా వస్తాడు ఇటు అటు చూస్తూ తన మీద సూపర్వైజింగ్ ఆఫీసర్లాగా వచ్చి హి అని పెదవులు మూసిన అవుతాడు నవ్వి మా అమ్మ నన్ను తిట్టింది అంటాడు ఏ అడిగాడు సీతాపతి ఏమని పనీపాట లేకుండా పద్మమ్మ గుళ్ళ తయారవుతున్నా అధవా అంది అన్నాడు నీచోపకు బాధపడుతున్నట్టుగా సీతాపతి కోపంతో నిద్ర వస్తుంది అన్నాడు రవి అక్కడ లైఫ్ పత్రిక తీసి బొమ్మలు చూస్తూ అస్తమానం నిద్రైనా నిజంగా మీకు పనీపాట ఏమి అన్నాడు సీతాపతికి అక్కడున్న సిరాబుడ్డీ విసిరి నీకెందుకు పాకినికి అన్నాడు పద్మత్త మీరు నిద్రపోకుండా చూస్తున్నామని చెప్పింది మీ డైజెషన్ బాగాలేదట్టు కదా ఒళ్ళుమండి తిరిగి పడుకున్నాడు సీతాపతి రవి లేచి ఇటు అటు తిరిగి రోజు నడవకూడదు మీరు అన్నమరుగుతుంది మా సైన్స్ వాచకంలో వాచకం వాకింగ్ చాలా మంచిదని రాశారు అన్నాడు సీతాపతి జవాబు ఇవ్వలేదు ఈ కుర్ర విధవు తను ఇంతలోకు ఎందుకు అయిపోయినా అనుకున్నాడు మీకు ఉద్యోగం ఎవరు ఎవరు లేక మీకు చేత కాదా అని గట్టిగా అన్నాడు సీతాపతి మామూలుగా అడిగితే అంత బాధ కానీ వీడు అడగడంలో ఆ గొంతులో ఆ మాటల్ని మెల్లగా వెడల్పుగా ఉచ్చరించడంలో ఒక అవహేళన భరించడానికి హాస్యం ఉన్నాయి మేము రోజు చెడుగుడాకుంటాం మీరు కూడా వచ్చి ఆడకూడదు సీతాపతి కోపంగా చూసి హు అన్నాడు మళ్ళీ బలి నవ్వినట్టు నవ్వి అదీరాదా శేమ షేమ్ అన్నాడు రవి సీతాపతి కోపం పట్టలేక మనసు మీద నుంచి దూకడము రవి పారిపోవడము ఒకేసారి జరిగాయి రవి వచ్చినప్పుడల్లా ఈ మాటల ఈ సంఘటననే పాఠాంతరాలు పొంది ప్రదక్షితం అవుతుంటాయి మెట్ల మీద వాడి అడుగుల చప్పుడు వినపడగానే సీతాపతి వాళ్ళు భయంతో అసహ్యంతో ముడుచుకుపోయింది వాడు తన మేడ పెట్టకూడదని అనుకుని ఉంచినప్పుడు అమాంతంగా వాడు రెండు కాళ్ళు ఎత్తి కిందకి పడేయాలన్న ఉబలాటాన్ని ఎంతో కష్టం మీద సీతాపతి అప్పటికే పద్మ కూడా గుమ్మం దగ్గరికి వచ్చి నిలిచి ఉంటుంది పోస్ట్ మ్యాన్ సీతాపతిని చూసినవి మీకేమీ లేవండి సార్ అన్నీ అమ్మగారికే అంటూ ఓ పద్మ వాలిపోయిన సీతాపతి మొహాన్ని చూసి అదేమిటో ఆయన్ని బట్టి కదా నాకు ఉత్తరాలు వచ్చేది నేను ఆయన సెక్రటరీని అంటుంది ఆయనకేం మహారాజు హాయిగా తిని పొడుకుంటే దొరలా వెళ్ళిపోతుంది మా దొండజాతకం నుండి అయ్యారుది అని పోస్ట్ మ్యాన్ చిరునవ్వుతో వెళ్ళిపోతాడు అతను ఎంత మంచి మనస్సు అన్నా ఆ మాటలన్నీ ఈ సీతాపతి అభిమానపు గుండెలో కూర్చుకుంటాయి గబగబా లోపలికి వెళ్ళే సోఫాలు దిగులుగా గుర్తుంటాడు పద్మ ఎదురుగా మెల్లగా లోపలికి వచ్చి ఏమండి వీటికి జవాబులు రాసి పెట్టకూడదు అంటుంది అతన్ని సంతోషపరుద్దామని నేను రాయను రాయాల్సిన అవసరం నాకేమీ లేదు అసలు ఆ ఉత్తరాలు ఎందుకో సంగతి సందర్భాలేమిటో నాకేం తెలుస్తుంది అంటాడు పెడసరంగా సీతాపతి అతని గౌరవ్ ఎందుకు ఉత్తరాలు రాయరు అతనికి అందు తాను వ్రాసిన ఉత్తరాలకు కూడా భారీ జవాబు వస్తుంది కర్మ మీ ఆయన కోరిన పుస్తకం ఈ ఊళ్ళో లైబ్రరీలో కానీ బుక్ స్టాల్లో కానీ లేదని చెప్పవలసింది ఇలా ఉంటాయి జవాబులు ఏడాది పొడుగునా అతను ఎంతమంది కుతరాలు రాసినా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మినహా అతని పేరు రాయరు ఓసారి పద్మ వచ్చే ఎన్నికలను తలుచుకుని ఏమండి మీరు ఓటు వేస్తారు అంది నాకు ఓటు ఉండదు అన్నాడు మూతి బిగించి సీతాపతి ఏ నేను మైనర్ని కేర్ ఆఫ్ పద్మా దేవిగాడిని పక్కున్న నవ్వింది పద్మ అతని వక్షాన్ని కదుముకుని చా అలా కనవచ్చునా మిమ్మల్ని బట్టి కదా నాకున్న విలువ పలుకుబడి ఉదయం నుండి రాత్రి వరకు ఇన్ని పనులు చూచుకోగలుగుతున్నాను అదంతా మీరు ఇచ్చిన బలమేకత అంది ఆమె కళ్లల్లో మెత్తన వెలుతురు తడితడి నేల మీద నీరెండలా మెరిసింది కానీ సీతాపతి అదేమీ గమనించలేదు ఆ మాటలోనే అర్థమో వాటిలో వ్యక్తమైన అపారప్రేమ తెలుసుకునే స్థితిలో లేడు విద్రోహ బుద్ధితో నిండిపోయింది సీతాపతి మనస్సు అరబ్ దేశాలలో అర్ధరాత్రికి అర్ధరాత్రి కూప్ జరిపే సేనానాయకుల ప్రవృత్తి అతను భీకరంగా ప్రబడిపోయింది అతను కోరిన తినేందుకు వీల్లేదు డాక్టర్ నిషేధం ఉంది అతను తినచరి అతని వశనం లేదు డాక్టర్ అంతా ఏర్పరిచి ఉంచాడు దాన్ని తూచా తప్పకుండా పద్మావళ జరుపుతుంది అతనికి తనకేమీ రోగం లేదని గట్టి నమ్మకం కానీ పద్మక నమ్మకం లేదు అజీర్ణం కాని అస్వస్థత కానీ ఏమైనా ఉంటే నిర్వ్యాపారత్వం వల్ల కలిగిన ఫలితం అని ఉద్దేశం దేశంలో ఖండాంతరాలలో వ్యాపించే రోగాలన్నీ కొడబలుక్కుని అమాయకుడైన అందగానైనా తన భర్తదేహంలోకి ప్రవేశిస్తాయేమో అని ఆమె కాపలా కాస్తూ ఉంటుంది ఓసారి అతని క్లబ్మిత్రులతో కలకత్తా షికారు వెళ్ళి రావాలని అనుకున్నాడు ఎంతో ఉత్సాహంతో పద్మతో చెప్పాడు పద్మవోహం వెలవలబోయింది డాక్టర్ని పిలిపించింది మీ ఆయనకు విశ్రాంతి అవసరం ఇలాగ ఎండలో ప్రయాణం చేయడం మంచిది కాదు అన్నాడు డాక్టర్ సీతాపతికి ఒళ్ళు మండిపోయింది తనకు ఉన్నదే విశ్రాంతి ఆ విశ్రాంతి బరువు కింద అతను నలిగిపోతున్నాడు వ్యంగ్యంగా మంటకాయలా అన్నాడు డాక్టర్ చేతనత్వం లేకుండా విశ్రాంతి బాగా లభిస్తోంది అలా మార్చివేయండి గట్టిమంది మీకు పద్మికి కూడా విశ్రాంతి వస్తుంది డాక్టర్ చనువుగా తెలివిగా నవ్వాడు అమ్మాయి చూసావా చిరాకు నర్వస్ నాకు నీ మీద కక్షయం ఉంది సీతాపతి అంతగా వెళ్ళాలనుంటే అమ్మాయిని కూడా తోడు తీసుకెళ్ళు ఇవి అవి తింటుంటే ప్రయాణంలో చట్టుకునే డయాబెటీస్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్లోకి దింపుతుంది మన జాగ్రత్తలో మనం ఉండాలి దేశానికి దేహానికి ఎప్పుడూ గట్టి డిఫెన్స్ ఉండాలి అన్నాడు ఆయన పద్మకు పదేళ్ల నుంచి ఫ్యామిలీ డాక్టర్ ఆయన వయస్సు అరవై దాటం వల్ల ఆయన అనుభవం ఉందని ఆయన చెప్పిన మాటలకు ప్రత్యేక విలువ ఉందని పద్మ నమ్మకం మిత్రులతో కూడా కలకత్తా సరదాగా వెళ్ళి రావాలని అనుకుంటూ ఉంటే భార్యను కూడా తోడు తీసుకువెళ్ళాలని డాక్టర్ సలహాలను అవమానము అవహేళన సూదులు కూర్చున్నట్టు బాధించింది సీతాపతిని అసలు డాక్టర్ పద్మ కలిసి ఏదో కుట్ర చేసి ముందుగానే పెళ్లి కాకముందే నిషేధాల పట్టి తయారు చేసి తన మీద ప్రయోగించి తన అస్వతంత్రుణ్ణి అసహాయుణ్ణి చేస్తున్నారని గట్టి శంక కలిగింది సీతాపతికి ఈ డాక్టర్ని ఈ వృద్ధ జంబుకాన్ని కడతీరిస్తేగానే తన ఒళ్ళు తన మనసు తనది కాదని నిశ్చయం చేసుకున్నాడు కమ్యూనిజం సిద్ధాంతాలు తెలిసిన వాళ్ళకి తెలుస్తున్నవి ఎక్స్ప్లాయిటేషన్ అంటే పరపేడన అంటే ఏమిటో చావకుండా బ్రరతకుండా అభ్యుదయ మార్గాన్ని నిరోధించడం ఈ పరపేటన సాధనాల్లో ఒకటి పద్మం ఓవేళ మార్క్స్ క్షుణ్ణంగా చదివి దాని నిజానలాలు తన మీద ప్రయోగాత్మకంగా రుజువు చేసుకుంటుందని సందేహించాడు అయితే అతను నాలుగు చదువుకున్నవాడు నేర్చుకున్నవాడును ధనికవాదుల్ని సామ్రాజ్యవాదుల్ని మంచితనం ద్వారా మనసు మార్క్స్ తెగేసి చెప్పాడు దీనికి విప్లవము హింసాయుతమైన తిరుగుబాటు ఒకటే మార్గం అందుకే సాహసుడైన సీతాపతి ఐదు హత్యలను చేయాలని సంకల్పించాడు కానీ ఏ ఒక్కటి కూడా చేయలేకపోయాడు ఇందుకు పెరిగితనం మాత్రం కారణం కాదు రేగిన ముంగులతో శోక కళతో రెండు చిన్న పెదవులతో యావండి అని ఎంతో ముద్దుగా పిలిచేలా అలించే భార్యని మీదపురికి మెడవాటేసుకుని పీక గబుక్కు నొక్కి టమని చంపివేయడం మరీ ఘోరంగాన భారతీయ సంప్రదాయానికి సంపూర్ణ విరుద్ధంగానూ అనిపించింది అందులో పద్మం వంటి పద్మాన్ని ఏకఠోర హస్తమైన నలుపు రేకులను తింపి పారవేయగలదా ఈ సమస్య పరిష్కారం మార్క్సిజన్లో లేదని గ్రహించాడు ఒక గాంధీజం ఒకటే అటువంటి క్లిష్ట పరిస్థితిలో దారిని భారతదేశం ధర్మాన్ని విడిచిపెట్టితే తాను భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానన్నాడు గాంధీ అదే మార్గం ఇప్పుడు అనుసరణీయంగా తోచింది సీతాపతికి పద్మని పద్మ ఇచ్చే సౌఖ్యాన్ని భోగాల్ని భద్రతని విడిచి తన వ్యక్తి స్వాతంత్ర రక్షణార్థమై వెళ్ళిపోవాలనుకున్నాడు ఆషాఢశుద్ధ ఏకాదశి సోమవారం నాటి సాయంత్రం పద్మతో క్లబ్కు వెళుతున్నానని చెప్పి తెన్నగా రైలు స్టేషన్కి వెళ్ళిపోయాడు సీతాపతి అంతకు ముందు రోజున భార్య తన జేబులో పెట్టిన పది రూపాయల నోటు ఒక్కటే ఉన్న సీతాపతి దగ్గర ఏ ఊరు వెళ్లాలో ముందే ఆలోచించుకున్నాడు పెళ్లి కాకముందు విద్యానంతరం తన సహాధ్యాయుడని రామకోటితో కలిసి అతను ఊరు వెళ్ళాడు ఎంతో అందమైన ఊరిది పెద్ద చెరువు కొబ్బరి తోటలు అరటి తోటలు స్వచ్ఛమైన పుష్కలమైన గాలి ఆ గాలి లాంటి సుఖమైన మనుష్యులు పెద్ద కోవిల కోవెలను అనుకుని ఉన్న సత్రము ఆ ఊళ్ళో ప్రశాంతంగా తన శేషజీవితం గడపాలనుకున్నాడు రామకోట ఆనాడు అన్నాడు ఇలాగా సీతాపతి ఏదైనా ఉద్యోగం దొరికేవారికి ఈ ఊళ్ళో ఉండి ట్యూషన్లు చెప్పుకోరాదు దగ్గరలో హై కాలేజీ లేవు ఎందరో ధనికుల బిడ్డల మెట్రిక్కి బినారస్ పరీక్షలకి ప్రైవేటుగా కట్టాలని ఊపలాటపడుతున్నారు నెలకి రెండు వడందలు దొరుకుతాయి శ్రద్ధ ఉంటే ఇప్పుడైనా తానెక్కడ ఊళ్ళో ట్యూషన్లు చెప్పుకుని సుఖంగా జీవించవచ్చును అనుకున్నాడు రామకోటి ధనవంతుడు పలుకుపొడి గలవాడు కూడా ఈ ఏడిందేళ్లలోనూ ఆ గ్రామంలో హై వేసే దుర్యోగం పట్టి ఉండదు ఆ ఊరిలో తనని తన భార్యను కానీ ఇరుగున్న వాళ్ళు ఉండరు కాబట్టి తన ఉనికి ప్రసారం అయ్యే వీలు అజ్ఞాతంగా హాయిగా బతకచ్చును అనుకోని అనుకున్నాడు సీతాపతి ఏటొచ్చి ఆ ఊరు రైలు స్టేషన్కి దగ్గరలో లేదు ఫలానా స్టేషన్లో దిక్కు కాళ్ళినడకొనో బండి మీదనో నాలుగు మైళ్ళు వెళితే గానీ ఆ ఊరు చేరుకోలేడు అయితేనే రాత్రి పది గంటలకు ఆ ఊరు చేరుకుని రామకోటి ఇంట్లో హాయిగా పడుకుని సీతాపతి మనసు చెవుకుమంది తన ఇంట్లో లేకపోవడం ఇంటికి రాకపోవడం చూసి పద్మ ఎంత బేజారైపోతుందో సోకలైన ఆమె కళ నుంచి నిరంతరధారగా కన్నీరు కారుతుండగా కిటికీల నుంచి వీధి వైపు తన కోసం రాత్రి అంతా చూస్తూ ఉంటుందో తలుచుకునేటప్పటికీ ఏదో బాధ కలిగింది వెనక్కి వెళ్ళిపోదామా అనుకున్నాడు క్షణం కానీ ఇంతలో హరిశ్చంద్రుడు రామచంద్రుడు బుద్ధుడు మొదలైన భార్యలను అమ్మేసినా వదిలేసినా విడిచేసినా ఆర్యవీరులందరూ జ్ఞాపకం వచ్చి అతన్ని కర్తవ్యపరుణ్ణి చేశారు రైలు వేగంగా వెళ్ళిపోతుంది కొత్తగా సంపాదించుకున్న స్వేచ్ఛతోతనికి రైల్లో మనుషులు ఇటు అటు పొలాలు కొండలు అన్నీ కొత్తగా ఉత్సాహంగా కనిపించాయి మందు తీసుకోమని కందిపచ్చడి తినకూడదని రాత్రి పెద్దేటాక మేలుకోకూడదని ఇలాగడుగడుకి అడ్డంకులు నిషేధాలు లేని స్వర్గంలోకి సజీవంగా ఎగిరిపోతున్నట్టు అనిపించింది సీతాపతికి చల్లని గాలి ఒంటికి తగిలింది ఏమిటా అని ఆకాశం కేసి చూశాడు మబ్బులు నల్ల నల్లగా దొంతరలుగా గాలి వేగం హెచ్చింది కోపమైన ప్రియురాలు చంప మీద కొట్టినట్టుగా మొహానికి చురుగ్గా తగులుతుంది చల్లగాలి బావుకొడైన సీతాపతి మనసు ఆనందంతో నిండిపోయింది రాత్రి ఎనిమిది గంటలకు ఆగవలసిన స్టేషన్లో ఆగింది రైలు ఊహాలోకంలోంచి చట్టుక్కును విడివిడి సీతాపతి రైలు దిగేటప్పటికి కానీ అతనికి వర్షం కురుస్తున్నట్లు తెలియలేదు ఆషాఢ మాసంలో మేఘాలు మేఘాల్లో ఉండిపోక వర్షం రూపాంతరం పొందుతాయని సంగతి అతను ఇందాకటి ఉత్సాహంలో మర్చిపోయాడు స్టేషన్ దాటి వచ్చేసరికి ఉన్న ఒకటి రెండు వాళ్ళని ఆడవాళ్లతో దిగిన ఆ సమయంలో చట్టుక్కును సీతాపతికి ఏమి తోచలేదు ఇంతవరకు నీడపట్టున ఒకరి సంరక్షణలో తన గురించి తాను ఆలోచించుకోవాల్సిన అవసరం ఏమాత్రమూ లేని ఒక పరిస్థితిలో బతికిన సీతాపతికి ప్రాక్టికల్గా బతికే ఆలోచించే అలవాటు పూర్తిగా కొందరు వర్షంలో గొడుగులు వేసుకుని కొందరు తడుస్తూనూ వెళ్ళిపోయారు మరికొందరు లోపల నిలబడిపోయారు నాలుగు మైళ్ళ దూరం వర్షంలో నడిచి వెళ్ళడం అసాధ్యమో అవివేకమో అనుకున్నాడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ చూరు నుంచి ధారలధారలుగా కారుతున్న వాననీటిని చూస్తూ నిలబడ్డాడు బాబు మీరెక్కడికి వెళ్ళాలి ఎవరాని తిరిగి చూశాడు తన ప్రక్కనే ఒక కుండలాల బ్రాహ్మణ వృద్ధుడు నిలబడి ఉన్నాడు ఫలానా ఊరని చెప్పాడు సీతాపతి నేను అక్కడికే వెళ్ళాలి ఎవరింటికి వెళతారు తమరు అన్నాడు వృద్ధుడు సీతాపతి ధరించిన ఫలితను పొందూరు పంచని తెల్లగా మిసుమసలాడి సిల్కులాల్చిని భక్తియుతంగా చూస్తూ ఒక మిత్రుని ఇంటికి ముక్త చెప్పాడు సీతాపతి తన ఆలోచనలో పద్మవైపు పోతుండగా కొంతసేపటికి వాన తగ్గింది వృద్ధుడి గౌరవంగా వాన తగ్గింది బాబు తుంపరికేమిలండి ఇలా కూర్చుంటే రాత్రంతా ఇక్కడే జాగారం చేయాలి రండి అడిగేస్తూ ఉందాం అరగంటలో మన ఊరు వెళ్ళిపోవచ్చును అన్నాడు సీతాపతి సమ్మతించి వృద్ధుడితో బయలుదేరాడు మబ్బుల మూలాన్ని చీకటి ఎక్కువగా ఉంది వృద్ధుడు తన గురించి చెప్పుకుపోతున్నాడు ఆ ఊరు కోవిలికి తాను పూజారినని కోవిలికి ఆనుకునే ఉన్న సత్రానికి యాజమాన్యం కూడా తనదేనని తనకి పిల్లలు లేరని బంధువుల పిల్లలను ఒక దాన్ని దానికి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఒకటి తన మీద ఉందని సగం దూరం వెళ్లేసరికి వర్షం డబడబాం వచ్చింది కురిసే వర్షంలో ఇద్దరు గబకబారనివ్వడం మొదలెట్టారు అనుకున్నంత పని అయింది అని సాగరీశాడు బ్రాహ్మణుడు వాన మీద కోప్పడుతూ సీతాపతి తడిసిపోయాడు పూర్తిగా మొత్తంగా ఘోరంగా తడిసిపోయాడు పంచాలల్చి ఒంటికి పట్టుకుని పోయాయి పాపం చన్నీళ్ల స్నానమైనా ఎప్పుడూ అలవాట్లేదు అతనికి లోపల నుంచి తలిగుబ్బులు గుబులుగా బయలుదేరింది పద్మకళ్ళు ఆత్రంగా బాధగా చూస్తున్నట్టు అనిపించి చెలించిపోయాడు కానీ మళ్లీ ధైర్యంగా మొండిగా ఊపిరి బిగించినాడు సాగాడు ముసలాయనికి ప్రతిరోజు సూర్యోదయాత్ ఎంత తలనీళ్ళమైనా మునిగి అలవాటేమో ఈ వర్షం పెసరైనా బాధించలేదు అయితే ఆయన ఆందోళనల్లా చంకలో తడిచిపోతున్న మూటమొద నుంచి మాత్రమే ఊరు చేరుకునేసరికి వర్షము తగ్గింది విద్యుత్ దీపాలు మందకుడిగా మెరుస్తున్నాయి సీతాపతికి ఉత్సాహం వచ్చింది రామకోటి ఇల్లు తెలిసిన తాతగారు మీకు అని అడిగాడు రామకోటి అంటే వివరించి సీతాపతి అయ్యో ఈ ఊళ్ళో పొలమో ఇల్లు అమ్మేసి పట్టణం వెళ్ళిపోయాడు రామకోటి తండ్రి పోగానే మీకు తెలీదా సీతాపతిని అతను పిడుగుపడినట్టు ఏ ఆశతో వచ్చాడో సమూలంగా పెగలింపబడినట్టు అతనికి కాళ్ళు ఆడలేదు మళ్లీ కడుపులోంచి వణుకు వచ్చింది అయితే ఎలాగే రాత్రికి ఎక్కడ బస్సు చేయాలో ఏమో తనలో తనే వణుక్కున్నాడు సీతాపతి ఎంత మాట ఎంత మాట మీకు లోటు సత్రంలో బస్ చేద్దురు కానీ అన్నాడు పూజారి ఆ ఊరు పల్లెటూరైన మంచి రోడ్లతో పెంగుట్టలతో అక్కడక్కడ మేడలతో సుఖంగా ధనవంతంగా కనబడింది విద్యుత్ దీపాలు ఉండడం వలన ఊరికి ఓ సందడి వచ్చినట్టుంది పూజారి వెనకనే వణుకుతూ సీతాపతి సత్రానికి వెళ్ళాడు సత్రంలో ఓ గదిలో పొడిగాటి ముద్దుబల్ల మీద పరుపు అని పొరపాటుగా అనుకున్నబడే వస్తువును ఒక దాన్ని పరిచి దానిమీద ఓ దుప్పటి వేసి పక్క చేశారు పూజారి కుటుంబం సీతాపతి భోజనం వద్దన్నాడు కానీ వాళ్ళు భార్యాభర్త జమిలిగా బలవంతం చేయగా విధి లేక అంతకుముందే వాళ్ళు ఇచ్చిన బట్టల కృతజ్ఞతతో ధరించిన సీతాపతి భోజనానికి లేచాడు మేగుల లాంటి ఊరగాయ కూర రుచు సెరకు తాతలు దిక్కు సీతాపతికి వాటిని నమ్మడం ఒక భారీ పరిశ్రమగా ముద్ద గొంతు దిగడం గండంగా గడిచింది నిజానికి అతను కాకలిగా లేదు అయినా తినకపోవడం అంత బతిమాలినప్పుడు బాగుండదు అనుకున్నాడు ఒకరు చెప్పినప్పుడు ఒకరు చెప్పినట్టు చేసే ప్రకృతి అతనిలో స్థిరపడిపోయింది భోజనం చేస్తూ సీతాపతి అడిగాడు ఈ ఊళ్ళో ట్యూషన్లు ఏమైనా మంచివి దొరుకుతాయండి ముసలాయిన భార్య తెల్లబోయి చూసుకున్నారు సీతాపతి ధనవంతుడన్న వారి అభిప్రాయాన్ని ప్రశ్న ఇతను వాలకము దుస్తులు ఒంటిమిషమిస వేళని రాళ్ళు పొదిగిన రెండు ఉంగరాలు ఇవన్నీ బ్రతుకు తిరుగులేని ఓ ప్రైవేట్ మేస్టార్ తాలూకు అన మనం కష్టంగా ఉంది అయినా ముసలాయిని తిరిగి ప్రశ్నించగా ట్యూషన్లో ఇంకా తన జీవనాధారం అని జవాబిచ్చాడు సీతావతి ముసలాయన మనస్సులో చటుకున్న గొప్ప ఊహ మెరిసింది ఇతరుడు సామాన్యుడే అయితే ఎదిగిన తన కూతురు పెళ్లి చేసి ఇంట్లో ఉంచుకుంటే ఎదిగిన ఆ పెంపుడు కూతురే ఇప్పుడు వడ్డన కావిస్తోంది పళ్ళు కొంచెం ఎత్తు కళ్ళు కొంచెం చిన్నవి అయినా భారీగా కన్ను చెదిరెట్టుగా ఉంది ముసలాయనికి పిల్ల సుబ్బలక్ష్మి అంటే ఎంతో ప్రేమ ట్యూషన్లా వాకపు చేద్దామని ఆయన నలుగురిని అడిగి తెలుసుకుంటాను ఇంతకీ మందే ఊరినైనా సీతాపతి సరిగా జవాబు ఇవ్వలేదు మజ్జిగ చల్లగా కడుపులో పడేసరికి మళ్ళీ వణుకు వచ్చింది ఎలాగో కళ్ళు మూసుకు తినేసి గదిలోకి వెళ్ళి పడుకున్నాడు సుబ్బలక్ష్మి వచ్చి కొంచెం చెంపుతో నీళ్లు అతను పక్క దగ్గరగా పెట్టి వెళ్ళిపోయింది తెల్లవారులు అయిచేటప్పుడు సీతాపతి కళ్ళు మంటలుగాను ఒళ్ళు నొప్పులుగాను ఉంది అప్పటికే ముసలాయన మూడు సార్లు వచ్చి చూశాడు సీతాపతి లేచాడేమోని రాత్రి ఆయన భార్యతో సంప్రదించాడు సీతాపతి నలుడిని చేసుకునే విషయమే కుర్రవాడు బుద్ధిమంతుడు మంచివాడు నా అనేవాళ్ళెవరూ లేనివాడు అయి ఉన్నాడు కట్నం ఏమి అడగడ బహుశా ఇచ్చుకునే స్థితిలో మనం లేం కదా ఏమంటావు అన్నాడు శబాస్ అన్ని చాటుగా ఈ సంభాషణ ఆలకించిన సుబ్బలక్ష్మికి ఒళ్ళంత విద్యుత్తుపాకినట్టయింది సిగ్గు దొంతలు దొంతరలుగా ఒళ్లంత వ్యాపించింది ఈ పెంపుడు తండ్రి తనకి ఇంకా పెళ్లి చేయడైన నమ్మకం ఆశ ఆమెకు దిగులుగా ఉంది ఇప్పుడు వయసులో కొంచెం పెద్దవాడైనా అందగాడైన చదువుకునేవాడు భర్తగా దొరుకుతాడన్న ఆశ ఆ వర్షాకాలంలో గుండెల్లో వసంతాగమనాన్ని సూచించింది సీతాపతి కళ్ళు తెరిచి మళ్ళీ మూసుకున్నాడు అతనికి ఒళ్ళు స్వాధీనంలో ఉండట్లేదు ఊరికే కళ్ళు మూసుకుని నిద్రపోవాలనుంది ఏదో కొత్తగా చిరాగ్గా ఉంది ట్యూషన్లో మంచివి సంపాదించుకోవాలన్న తర్వాత మనసులో ఎక్కువైపోతుంది గదికిటికిలోంచి ఎండ నేల మీదకి పాకింది లేచావా అన్నాడు నాలుగోసారి వచ్చిన ముసలాయన సీతాపతి లేచి కూర్చున్నాడు అమ్మాయి నీకు చూస్తుంది మొహం ఇది నీ ఇల్లే అనుకో అన్నాడు ముసలాయన అలాగేనండి కాసేపట్లో కాఫీ తీసుకురానండి అన్న సన్నను గొంతుకు తలుపు చాటు నుంచి వినబడింది ఉలిక్కిపడి తలెత్తాడు సుబ్బలక్ష్మి ఎడం జబ్బా చీరకొచ్చేళ్ళు కనబడుతున్నాయి అన్నాడు సీతాపతి సుబ్బలక్ష్మి ఇచ్చిన కాఫీ నోట్లో పోసుకుని తెల్లబోయి ఆమెకేసి చూశాడు ఏమిటిది అన్నాడు కాఫీ అండి ఈ ద్రవాన్ని ఏమని పిలిచినా అతనికి బాధలేకపోను కానీ బాధని కాఫీని గుట్టక వేశాడు తప్పనిసరిగా బావులేదా అంది పెళ్లి కూతురు సిగ్గా బాగుంది అన్నాడు అరుచిన నోట్లో అనిపిస్తూ మరి కాస్త కలిపి తీసుకురానండి వద్దొద్దు అన్నాడు కాంగారగా. కాఫీ తాగి తలకి తెచ్చుశాడు తలుపు చాటునే ఉందామె మీరింక బట్టలేమీ తెచ్చుకోలేదా లేదు సీతాపతికి తన పొరపాటు తెలిసింది కట్టుబట్టలతో ఇల్లు వదిలి వచ్చేశాడు రాత్రి ఉప్పేసిన మీ పంచాలు ఆల్చి ఉతికిపెట్టినా అని సుబ్బలక్ష్మి సీతాపతి రేగిం చుట్టుని తల్లని ఒంటిని చూస్తూ ఆప్యాయంగా అన్నాడు సీతాపతి ఏ పరిచిత కన్ని మీద అతని హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది సీతాపతి ఊళ్ళోకి వెళ్ళి రామకోటిని గురించి ట్యూషన్ల గురించి వాకప్ చేద్దామనుకున్నాడు ఈ పూజారి ఇంట్లో తెష్టవేయడం ఎంత నిర్లజ్జాకరమో అతనికి తెలియకపోలేదు మంచం మీద నుంచి లేచాడు గుమ్మం వరకు వచ్చాడు తల తిరిగింది కణతలు టగటకా కొట్టుకున్నాయి ఒళ్ళు వణికింది వెనక్కి వాలిపోయాడు మంచం మీద తనకి తీవ్రంగా జ్వరం రాత్రి వానలో తెలిసిన కారణంగా వచ్చిందని తెలుసుకున్నాడు హతాశుడు బెదిరిపోయాడు కూడా మెత్తని పరుపులతో మంచము డాక్టర్లు నౌకర్లు వీళ్ళందరిపై వేయికలతో కనిపెట్టే పద్మ మనసులో మెదిలేరు అయితే తన ఈ పరిస్థితి పద్మే కారణం అని తీర్మానించుకున్నాడు అతనిలో పద్మ కసి విపరీతంగా పెరిగిపోయింది రాత్రి జేబులోనే తడిసిన డైరీ తల వైపు నుంచి తీశాడు తెరచి చూశాడు తడితడిగా ఉన్న ఓ పేజీ మీద ఇలా రాశాడు పద్మ రాక్షసి అతని మనస్సులో ఒక్కసారిగా అతనికే జాలి కలిగింది అతనికి చచ్చిపోవాలనిపించింది అప్పటికి పద్మకు పశ్చాత్తాపం కలదు పశ్చాత్తాపం ఎందుకు కలగాలతను స్పష్టంగా ఆలోచించలేదు కానీ కలగాలని మాత్రం అనుకున్నాడు అతని కళ్ళు తడేయ్యాయి సీతాపతి అనే ఉత్తముడికి కలగవలసిన కష్టాలు కావు అని నాతో చెప్పుకున్నాడు మళ్ళీ డైరీలో ఇలా రాశాడు ఒకవేళ నేను చచ్చిపోతే కాకినాడ సూర్యరావుపేటలో ఉన్న నా భార్య అనగా పద్మాదేవి ఇంట్లో ఉన్న నా తాలుగు సొంత ఆస్తి పుస్తకాలు ఏదైనా గ్రంథాలయ కనుక నా పేరైన ఇవ్వాల్సింది భోజనం వేళకి పూజారి వచ్చి చూశాడు సీతాపతి అస్వస్థతకి ఎంతో ఆతృత కనపరిచాడు భార్యతో కలిసి శుభలక్ష్మి చేత మిరియం వాము మొదలైన వాటితో కషాయం తీంచి ముగ్గురు సీతాపతి దగ్గరికి వెళ్ళి తాగమని బలవంతం చేశారు దీనంగా చూశాడు సీతాపతి దేవుడి దిక్కువైపు తేనె గ్లూకోజు పళ్ళరసం లాంటి అనుపానాలు లేకుండా అతను తలనొప్పి మాత్రమే నా ముసలాయన ఆదేశంతో సుబ్బలక్ష్మి తలాపి దిక్కుని కూర్చుని సీతాపతి తల ఎత్తునోట్లో చప్పును పోసింది కషాయం సుబ్బలక్ష్మికి ఒళ్లంతా పొలకలు సీతాపతికి చెమటలో పట్టాయి నీకు దగ్గర వాళ్ళు ఎవరైనా ఉన్నారని ఆయన కబురంపన అన్నాడు ముసలాయన లేరు అన్నాడు సీతాపతి ముసలాయన కోరుకుంటున్నది ఇదే నలుగురున్నవాడు నాలుగు ఉన్నవాడు తన కలుడయ్యేందుకు సులువుగా అంగీకరించడాయనకు తెలుసును కోవిల అర్చకుడిగా తాను ఇన్నాళ్ళు చేసిన సేవకి భగవానుడు అనుగ్రహం ఈ సీతాపతి రూపంలో కలిగిందమ్మకు అయితే ను ఒంటరి వాడివే అన్నమాట సంసారము జంజాటము ఏవీ లేవన్నమాట నాకెవ్వరూ లేరండి ఎవ్వరూ నొక్కి పలికాడి సీతావతి అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి ముసలాయిని ముసలావిడికేసి ముసలావిడు శుభలక్ష్మి వైపు సాభిప్రాయంగా చూపుల్ని బట్వాడా చేశారు శుభలక్ష్మి సిగ్గుపడింది జ్వరం తగ్గిపోతుంది ఆయన జలుబును వచ్చి ఉంటుంది ఏమీ కంగారు పడుకో నీకే లోటురు అని ఉను ఇంకా ట్యూషన్లు ఉన్నావు దొరుకుతాయి జ్వరం తగ్గాక ఇద్దరం కలిసి పెద్దలందరినీ కలుసుకుందాం ఈ సత్రమ అవసరాలను చదువుకునే పిల్లల్ని పిలిచి పాఠాలు చెప్పవచ్చును దివ్యంగా ఉంటుంది అని భరోసా ఇచ్చాడు పూజారి సుబ్బలక్ష్మి సీతాపతికి ఎప్పుడు ఏమవసరం అని గరిఛాయల్ని రోజంతా తిరుగుతోంది సాయంత్రం పూజారి వచ్చి మళ్ళీ కషాయం ఇప్పించాడు ఈసారి ఏదో ఆయుర్వేద మాత్రలను కూడా మింగించాడు రాత్రికి జ్వరం ఎక్కువైంది ఉళ్ళు ఎక్కువయ్యాయి సీతాపతి పూజారితో నీరసంగా ఇలా అన్నాడు ఖర్చులకు భయపడకండి నా వేలి ఉంగరాలు రెండూ మీరు తీసుకోండి ఒక ఇంగ్లీష్ వైద్యుడిని పిలిపించండి తెలుగు నాకు పడవ తాతగరు ఎంత మాట ఎంత మాటన్నావు నాయన ఈ మాత్రం దానికి మేం చేయలేము మేమైనా పరాయి వాళ్ళమా రేపు ఉదయం ఫస్ట్ క్లాస్ డాక్టర్ని తీసుకొస్తాను ఆంజనేయులు సామాన్యుడు కాదు గొప్ప హస్తవాసి ఉన్నవాడు ఒక ఇంజక్షన్ ఇచ్చాడా జ్వరం పిల్లక పుచ్చుకుని లాగినట్టు చొర్రు దిగిపోతుంది సీతాపత్తి అల ఊపి కళ్ళు మోసుకున్నాడు నీతో మనసులో మాట చెప్పకపోవడం ఎందుకు మా సుబ్బలక్ష్మిని చూడడం మహా ఉత్తమరాలు దానికి పెళ్లి చేసే బాధ్యత కదా పిల్లకి పెళ్లి చేసి పిల్లని అల్లుడిని ఇంట్లో పెట్టుకుని వాళ్ళని చూసుకుంటూ రామకృష్ణ అంటూ కాలక్షేపం చేయడం అభిమాతం నీకు ఎవరు లేరు సుఖంగా ఇక్కడే ఉండిపోవచ్చు మా పిల్ల ఒళ్ళు దాచుకునే మనిషి కాదు శ్రద్ధగా నేను కనిపెట్టుకుని ఇంటి దివ్యంగా చూసుకుంటుంది నెలకు వంద తక్కువ కాకుండా నీకు ట్యూషన్ల మీద జీతం వచ్చేట్టు చూసే పూచినాది ముప్పై ఏళ్లు పైగా ఈ పూజా పురస్కారాలు చేస్తూ నలుగురిలో ఓహో అనిపించుకున్నాను కానీ వేరు కాదు మా అల్లుడు చదువుకున్నవాడు పాఠాలు చెప్తాడంటే ఎగిరి గంతేసి వస్తారు ఏమంటావు పిల్ల ఒంటి మీద రెండు తులాల బంగారం ఉంది కడుపున కల పిల్లలా చూసుకుంటున్నావు నాయన అంగీకారమేనా నీకు ముసలాయన ఉండబట్టలేక తన అభిలాషను తెలియజేశాడు సీతాపతి ఊ అంటే ఆయన జీవితాన్ని వెలించే ఒకే ఒక సమస్యకి పరిష్కారం దొరికి శాంతిని సుఖాన్ని పొందగలడు సీతాపతి చెప్పినంతా విన్నాడో లేదు తెలీదు జ్వర తీవ్రత తలనొప్పి మనసులో తెలియని కసి దాని పక్కనే కొండంత దిగులు ఇన్నింటితో మనసు మనస్సులో లేని ఒక దయనీయ పరిస్థితిలో ఉన్నాడు ముసలాయన ఏమంటావు ఆయన అని మళ్ళీ రెట్టించి అడగగానే తల ఊపాడు ఎందుకు ఊపాడో సీతాపతికి తెలియనే తెలియదు కానీ పూజారి మొహంలో సంతోషం వెళ్తున్నామనుకుంది సుబ్బలక్ష్మి ఏంటి ఉండగా భార్యతో సీతాపతి అంగీకారాన్ని తెలిపాడు పూజారి ఆవిడ శుభలక్ష్మిని కౌలించుకుని బొగ్గలి పునికి దేవనలు కురిపించింది మూడవ రోజు ఉదయం సీతాపతి ఇల్లు రెండు రోజులు పూర్తయ్యాయి ఉత్సాహం లాంటి లేతయండి ఇళ్ల మీద చెట్ల మీద పొలాల మీద సీతాపతి పడుకున్న కిటికీ అంచుల మీద సమబుద్ధితో ప్రసరించిన గ్రామం అంతా చైతన్య కోలాహలంలో మునిగి ఉన్న సుబ్బలక్ష్మి తలదూకుంటూ పాటలు పాడుకుంటూ ఉన్నా ఒక్క సీతాపతి మాత్రం ఆనందాన్ని పంచుకోలేకపోయాడు పైగా బరువుగా మూలిగాడు జ్వరం ఏమాత్రం తగ్గలేదు అతనికి ఒంటి మీద ఎవరో కాల్చిన ఇనుపగడ్డీలతో వాతలు పెడుతున్నట్టు ఉంది శుభలక్ష్మి కాఫీ చేదుగా హాలాహలంలా ఉంది మరి కాసేపట్లోనే పూజారి ఇంగ్లీష్ వైద్య ఆంజనేయులని తీసుకొచ్చాడు చూడున డాక్టర్ గారు వచ్చారు అన్నాడు పూజారి సీతాపతి కళ్ళు తెరిచాడు ఎదురుగా పంచికట్టు మీద రంగు చొక్క దానిమీద ఇంకో రంగు కోటు చేతిలో చచ్చకోపు మరో చేతిలో మందులు సంచుతూ ఆంజనేయులు కనిపించాడు గుబురుగా పెరిగిన కనుబొమ్మలు లావాటి పెదవులు సగం బట్టతల సన్నంగా మనిషి చాలా అసందర్భంగా వదులుగా ఉన్నాయి ఉ సీతాపతి నీరు కరిపోయాడు ఆంజనేయులు నవ్వుతూ మీకు ఏ వైద్యం కావాలి అని అడిగాడు ప్రశ్నార్థకంగా చూశాడు సీతాపతి ఆంజనేయులు గారు ఇంగ్లీష్ వైద్యం ఒక్కటే కాదు నాయన హోమియోపతి ఆయుర్వేదం యునానిలో కూడా సిద్ధాస్తువు ఏమైనా ఇంగ్లీష్ వైద్యానికే గ్రాకీ ఇక్కడ నాలుగేళ్లు పట్టణంలో కాంపౌండర్గా ఉండి వైద్యంలోనే మెలకొడాలని గ్రహించేశారు మహా సూక్ష్మ బుద్ధి గ్రామం వీరి మీద ఆధారపడి ఉంది పది పదిహేనేళ్ల అనుభవం ఉంది సీతాపతి నిస్పృహతతో తలవుడు కాకినాడలో పెద్ద డాక్టర్లందరూ ఈ పాటికి తన పాదాల దగ్గర ఉండేవారు కదా అని లోపలే వాపోయాడు ఆంజనేయులు భయం లేదని చెప్పి మాత్రలిచ్చి తగ్గకపోతే ఇంజక్షన్ ఆంజనేయుల వాళ్ళని ఉచ్చరిస్తాడు ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడు మధ్యాహ్నం వేళకి సీతాపతికి నీరసంగా ఆకలి కనిపించింది గుమ్మవతలు సుబ్బలక్ష్మి కుంపట నుంచి సీతాపతి తాగడానికి వేడి నీళ్ళు కాస్తోంది అని పిలిచాడు సుబ్బలక్ష్మి పౌడి సవరించుకుని కాస్త దూరంగా నిలబడింది నాకు ఆకలిస్తోంది అన్నాడు మెల్లగా కాఫీ కాచి తీసుకురానా వద్దు నాకు తినేందుకేమైనా కావాలి అయిపోయి అన్నం తినకూడదు లంకనం ఉండాలన్నాడు నాన్న పోని అన్నం వద్దు ఇంకేమైనా బతిమాలతో చూశాడు సీతాపతి జంతికలు ఉన్నాయి కాసిన తెచ్చిపెట్టు తడపటాయించింది సుబ్బలక్ష్మి ఎవరికి చెప్పద్దు ఏమైనా తింటే కానీ నాకు జ్వరం తగ్గదు సుబ్బలక్ష్మి తాటుగా రెండు రోజుల క్రితం చేసిన డబ్బాలు దాచికి జంతికలు భక్తిగతంగా సీతాపతి చేతిలో పెట్టింది కరకరానవేల గ్లాసులు మంచినీళ్ళు తాగి నిద్రపోయాడు సీతాపతి పద్మం ఉంటే పండోరు ఒట్టే ఇచ్చి ఉండేది కానీ ఆ సదుపాయాలు ఎక్కడ వెళ్ళి తెలియదు అర్థం కావనుకున్నాడు సీతాపతి సీతాపతికి మెలకువలు ఇచ్చేసప్పటికి చీకటి పడుతోంది అతనికి తలపోటు జిమ్ముగా ఉంది ఒళ్ళు కాలిపోతోంది అతనికి పరిసరాలు పరిస్థితులు అన్నీ ఉన్నాయి ఆంజనేయులు వచ్చి జ్వరం నూట నాలుగు డిగ్రీలు ఉందనడం ముసలాయిన ఆతృతగా ఇవ్వేవోనడం శుబ్బలక్ష్మిని తడిగొట్టి తలమీద వేయడం ఇవన్నీ ఎక్కడో ఎవరిని గురించో జరుగుతున్నట్టు ఉంది సీతాపతికి రాత్రి సీతాపతి పక్కగానే తన పక్క వేయించుకున్నాడు ముసలాయన సుబ్బలక్ష్మి తలాపి దిక్కును గురిచొని తల రాస్తుంది భయం భయంగా గుమ్మ వతలు కూర్చొని ఉంది సీతాపతి అశాంతిగా ఇద్దరులోనే దుర్లుతునాడు, కలవరిస్తున్నాడు పద్మాంటునాడు, అంటున్నాడు హత్యలు అంటున్నాడు సందర్భంలోని ఆ మాటలకు అందరూ హడలిపోతున్నారు సంధి లక్షణాలేమో అంది ముసలావిడ ఆంజనేయులకరిని పిలుచుకొస్తాను అంటూ ముసలాయని కంగారుగా వెళ్ళాడు సుబ్బలక్ష్మి కనుకలలో నీరు నిండింది ఐదారేళ్ల నుండి తంటే తనకు వివాహ ప్రయత్నాలు చేసి వ్యవహరడయ్యాడు ఇన్నాళ్లకి ఇన్నేళ్లకి తన మగుడుంటో ఒకడు దొరికి అదృష్టం కలిగి ఇంతలోనే వంచబడంలోని అవమానము బాధామని దహించి వేస్తున్నాయి మనసులో వెయ్యి దేవుళ్ళకి మొక్కుంది ఆంజనేయులు వచ్చి చూసి ఇంజక్షన్ ఇచ్చి పర్వాలేదని చెప్పి వెళ్ళాడు ముసలాయిన మెలకు వచ్చిన సీతాపతికి ధైర్యం చెప్పాడు సీతాపతికి మళ్లీ నిద్ర పట్టింది నిద్రలో మళ్లీ కలవరింతలు తలపట్టుతున్న సుబ్బలక్ష్మికి ధైర్య చేతికి తగిలింది ఏదో పుస్తకం నాన్న అంటూ తండ్రికి ఇచ్చింది ముసలాయని కళ్ళజోడ సవరించుకుని డైరీ పేజీలు పరిశీలించాడు దీపకాంతిలో వేగంగా మారుతున్న ఆయన మొక్కవళ్ళికలిన సుబ్బలక్ష్మి తల్లి తదేకంగా అపరికిస్తున్నారు ముసలాయిన ముఖంలో భయం ఆశ్చర్యం పెనవేసుకున్నావు ఏమేవు ఏది నా ఇలా పడి అన్నాడు తొందరగా ఏం జరిగింది అంది ముసలాడికి కంగారిగా ఒంటి గంట కాకినాడ వెళ్లే బండి ఉంది నేను వెళుతున్నాను ఇతగాడిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి అవసరమైతే ఆంజనేయులు పిలవండి చెప్పులు తొడుకున్న గుమ్మం వడుకు వెళ్ళాడు పూజారి ఇంత రాత్రి వెళ్ళి ఈ ప్రయాణం ఏమిటి అసలేం జరిగింది అంట ఇతగాడికి ఇల్లు వాకిలి అన్నీ ఉన్నట్లే కనబడుతున్నాయి కలవారి కుటుంబం నుంచి వచ్చాడు నేను ముందే అనుమానించాను ఇక్కడ ఏం ప్రమాణం జరిగినా పీకల మీదకి వస్తుంది ఏ క్రిమినల్ కేసు వచ్చి జైలు కూర్చుంటాం పూజారి మళ్ళీ జాగ్రత్తగా సీతాపతిని సంరక్షిస్తూ ఉండమని హెచ్చరించి వెళ్ళిపోయాడు నోరావళిని చూస్తూ ఉండి పోరే భార్యా ఇల్లు వాకి అన్నాడే కానీ భార్య ఉందా లేదా అన్న సందేహంతో సతమ అవుతోంది సుబ్బలక్ష్మి మరునాడు మధ్యాహ్నం వేళ సీతాపుర చుట్టూ కూర్చున్న ఆంజనేయులు సుబ్బలక్ష్మి ముసలావిడ తమ గుమ్మ ముందు కారుతో పొడిన వచ్చారు ఒక పెద్ద ట్యాక్సీ ఆగి ఉంది పూజారి ముందుగా దిగాడు వెనకాలే పద్మ పద్మ తర్వాత టెలస్కోప్ చేతితో ఫ్యామిలీ డాక్టరు గుమస్తా గోవిందయ్య దిగాడు గోవిందయ్య డ్రైవరు కలిసి రెండు మూడు బుట్టల సామాను హోల్డాలు వగేరాలు తింపారు ఎలా ఉంది ఆయనకి ముసలావిడని అడిగింది పద్మ ఆ గొంతులో ఆతృత వేదన యుగు యుగాల్ని దశ దిశల్ని పోగలదు. సీతాపతి గారు ధర్మపతిని పద్మావతి దేవి గారు అలా రాయిలా నిలబడ్డామే లోపలి అన్నాడు పూజారి భార్యతో రెండమ్మ రండి అందప్పటికి అర్థమైతే ఏరుకున్న మసలాడ మీ ఆయనకేం భయం లేదు ఇంకా మీరే వచ్చారుగా ఆంజనేయులు పెద్ద డాక్టర్ రావడం చూసి ఏ సందులోంచి ఏ నిమిషంలో జారిపోయాడో ఎవరికి తెలియదు సీతాపతి నీరసంగా కళ్ళెత్తి చూశాడు ఫ్యామిలీ డాక్టర్ పరీక్ష చేస్తున్నాడు తన తల మీద ఏదో పరిచితమైన మెత్తను తొడ మీద ఆనించాడు కళ్ళెత్తి పైకి చూశాడు పద్మ నేరసించి కృషించిన విజయచంద్రుని రేఖలాగా వడలిన రాలి పువ్వులేకుల తన తలనే నిమురుతోంది ఆమె కనుల వెమ్మడి సంతత బాష్పశ్రం అని చెక్కలనే పౌటిని తణివేస్తోంది సీతాపతి మొహంలో ఏదో శాంతి కాంతివంతంగా అలముకుంది వచ్చావో పద్మ అన్నాడు మెల్లగా వృద్ధమైన పద్మకంఠం నుంచి మాట్లాడలేదు జవాబుగా తల ఊపింది గోవిందయ్య బొట్టలు తెచ్చి పళ్ళు గ్లూకోజు హార్లిక్స్ మొదలైన సరంజామాని గజేల మరాలలో సరుతురాదు మహా ఇల్లాలు సాక్షాత్వ లక్ష్మీదేవి ఆమె ఎంతగా బెంగపడిపోయిందో ఎంతమందిని ఎన్నిదిక్కులకు పంపించిందో ఓహోహో ఎంత అందమైన భవంతి నౌకర్లు చాకర్లు ఏమి సిరి ఏమి సంపద నిష్కారణంగా ఇల్లు వదిలి ఈ ఊరు రావడం ఏమిటి దూరం కాకపోతే ఇంకో రోజు ఆలస్యమైతే ఆవిడు ప్రాణాలు వదిలేసను రామ రామ చూషణలు చెప్పుకుంటానుంటే ఈయన దేవురించడం ఏమిటి ముసలాయిన మాటలోంచి మరో మాటలోకి భావంలోంచి మరో భావంలోకి గంతులేస్తూ ఉత్సాహంగా చెబుతున్నాడు వీరి శి సంపదలకి పద్మ పతిభక్తికి హృదయం గౌరవ పూజ్య భావాలతో నిండిపోయింది శుభలక్ష్ణం ఎంతో నిరాశ చెందిన పద్మ అందాన్ని చూసి లోపల లోపల మెచ్చుకోకుండా ఉండలేకపోయింది ఇదంతా సినిమాల కల్లా వింతగా ఉంది ఆమెకు డాక్టర్ గారు పరీక్ష పూర్తి చేసి ఇది మామూలు ఫ్లూ జ్వరం అని జ్వరం మానసిక ఆందోళన ఎక్కువగా సీతాపతి బాధపడుతున్నాడని భయపడవలసిన అవసరం ఏమీ లేదని చెప్పాడు పద్మ నెట్టూర్చింది డాక్టర్ గారు ఈ కదిప మన ఊరు ఇంత జ్వరంలో డాక్టర్ నవ్వాడు నువ్వు వచ్చాక ఇంకా జ్వరం ఎందుకుంటుందమ్మా చల్లపడగానే సాయంత్రం బయలుదేరదాం అన్నాడు ఎంత మాట ఎంత మాట ఈ పేదవాడి ఇంటికి రానే వచ్చారు ఒక్క పూట ఆతిథ్యం స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేసి అర్థోక్తిలో ఆపాడు పూజారి గోవిందయ్య కల్పించిన హార్లిక్స్ తాగి పద్మ ఊడిలో నిద్రపోయాడు సీతాపతి గదిలో ఎవరూ లేరు పద్మ విసురుతూ కూర్చుంది కాసేపటి సీతాపతికి మెలకు వచ్చింది దీర్ఘంగా ప్రేమగా చూశాడు పద్మవైపు ఎందుకు ఇలా చేశారు మీరు గద్గదికంగా అడిగింది పద్మ సీతాపతి ఏం జవాబు ఇవ్వలేదు ఇంకెప్పుడూ ఇలా చేయరు కదా సీతాపత్ చైనా తలుగుపాడు డాక్టర్ శుబ్బలక్ష్మి గదిలోకి వచ్చారు సుబ్బలక్ష్మి చేతిలో పళ్ళెంలో పళ్ళు పలహారాలు ఉన్నాయి అమ్మాయి నువ్వు ఈ నాలుగు రోజుల్లో నిరాహార దీక్షతో ఉన్నావు నీ భర్తకన్నా నువ్వు ఉన్నావు కాస్త పలహారం తీసుకుని పాలుపుచ్చుకో అన్నాడు డాక్టర్ పద్మ డాక్టర్ పాటించింది ఈలోగా సీతాపతి తలగడి కింద ఉన్న ధైర్యం తీశాడు మెల్లగా ఇలా రాశాడు పద్మదేవత ఏం రాస్తున్నాడని కొంచెం వంగి చూసిన పద్మతృప్తిగా నవ్వింది ఎందుకో తెలియని సుబ్బలక్ష్మి నవ్వింది డాక్టర్ నవ్వాడు సాయంత్రం భర్తతో వెళ్ళిపోయే ముందు పద్మావతి పూజారి కుటుంబానికి తన కృతజ్ఞత తెలియపరిచింది పూజారి వల్ల కథ అంతా ఆమె ఉంది సమయానికి అర్చక మహాశైడు తోడుగా సీతాపతి ఏమై ఉండేవాడో ఊహించడానికి కూడా భయపడింది పూజారికి పూజారి భార్యకి నమస్కరించి శుభలక్ష్మి బొగ్గులు పట్టుకుని నీకు మంచి మొగ్గు రావాలని ఆశీర్వదిస్తున్నా నా భర్త లాంటి వాడిని కట్టుకున్న సుఖపడేది ఏమీ ఉండదు రాత్రి పగులు ఆయనకి ఎంతో సేవ చేశావు లక్ష్మి నీ మంచితనం నీకు సౌభాగ్యాన్ని చేకూరుస్తుంది నీ పెళ్లికి రాగలను లేదో ఇప్పుడే నీకు నా కానుక ఇచ్చేస్తాను నీ ఎక్కనే ఆమె ప్రేమని మర్చిపోకమ్మా అంటూ మెండలోంచి రెండు పేటలు గురిస్తే శుభలక్ష్మి మెడలో వేసింది పూజారి ఏదో ముసలమ్మ ఏదో అనుబోయింది శుభలక్ష్మి సిగ్గుగా తెకమగ్గ చూసింది కానీ ఏమీ వినకుండా పద్మచరాలను కారులో కూర్చోవడము బుర్రుని కారు కదలము జరిగింది జ్యోతి పంతొమ్మిది